ప్రభునేశ్వరంలో చేరవచ్చును పందాలు సమర్పిస్తున్నాం గ్రంథ పరిచయం రోజున గ్రంథ పరిచయం తిరిగి మొదటి నుంచి వెళ్తున్నాం గొప్ప పండితులున్నారు మన మధ్యలో పసిబిడ్డలు ఉన్నారు అందువల్ల పండితుల్ని పక్కన పెట్టేసి పసిబిడ్డల ద్వారంలో సంగతులు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం అందువల్ల గొప్ప సంగతులేవో మనం మాట్లాడుకోవడం లేదు క్రమమైన విధంగా గ్రంథం యొక్క క్రమాన్ని ప్రయత్నం చేస్తాం అది ఒక విగ్రహారాధన కుటుంబం ఆ కుటుంబంలో పర్లోకమ దేవుని యొక్క అలవాటు చొప్పున ఏం చేస్తుంటాడంటే ఆకాశం నుండి మనిషిని పరిశీలన చేస్తూ ఉంటాడు కీర్తన గ్రంథం అధ్యాయంలో చదువుతాం మన గ్రంథం ఒకటి రెండు వచ్చినాపుడున్నాయి చిత్తలు యాభై మూడు మొదటి రెండు వచ్చిన చదువుతా దేవుడు లేడని తమ హృదయములు అనుకుందరు అనుకుందరు వారు చెడిపోయిన వారు చేయరు చేదురు మేలు చేయబడవ లేదు వివేకము కలిగి వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశముండి చూచి అది సంగతి దేవుడు ఏం చేస్తుంటాడంటే వివేకము కలిగి దేవుని వెతకేవారు ఎవరైనా ఉన్నారా అని ఆయన మానవ జాతిని చూస్తూ ఉంటాడు చూస్తున్నాడు రెండవ దిన వృత్తాంతములు పదహారు అధ్యాయం తొమ్మిదవ వచ్చిన రాబడుంది రెండవ దిన వృత్తాంతములు పదహారు తొమ్మిదిలో చదువుతాం రెండవ దిన వృత్తాంతములు పదహారు తొమ్మిది తన ఏడల యథార్థ ఉపదేమ గలవారిని బలపరచింది సమాచారం తన ఏడల యథార్థ ఉపదేమ గలవారిని బలపరచడానికి బలపరచాలని ఉద్దేశించి పర్మత దేవుని దృష్టి లోకమంత్ర సారం చేస్తుంది దేవునికి ఒక సంకల్పం ఉంది అనాదిలో అనాది దేవుని సంకల్పం నెరవేర్చటానికి నెరవేర్చబడటానికి ఆయన ఏం చేస్తుంటాడంటే సంకల్పంలో సాధనాలుగా ఎవరుంటారు అని ఆలోచన చేస్తుంటారు ఆయన సంకల్పానికి సాధనాలు కావాలి అలా సాధనాలు కావాలని ఆలోచన చేస్తుంటే నేను చెప్పాను కదా మీకు ముందుగానే విగ్రహారాధన కుటుంబంలో ఒక దంపతులు దేవునికి అందించారు ఇరవై నాలుగు అధ్యాయంలో రెండవ వచ్చినంది రెండవ వచ్చిన ఇస్రాయలు దేవుడని యుహోవ చె ఆది కాలము నుండి ఆ మీ పితరుడు అబ్రహముకును తండ్రి అయిన తెరహ కుటుంబిలు నది అద్దరు నివసించి నివసించి ఇతర దేవతలను పూజించింది అది సంగతే ఇతర దేవతలను పూజించారు ఇతర దేవతలను పూజించారు తన కుటుంబంలో దేవుడికి ఇద్దరు ప్రత్యేకించక తప్పదే ఒక జన జంట కనపడింది దాంట్లో నుంచి విగ్రహాలతో కుటుంబంలో నుంచి తన సంకల్పాన్ని కొనసాగించే మనసు లేకుండా దేవుడు ఏం చేశాడు అంటే ఆ దంపతు పురుషుని పిలిచాడు దంపతులను పిలవరా పక్కనే పిలిచాడు ఆది కాండం పన్నెండవ మొదటి నుండి రాబడి ఉంది దేశముండి బంధువుల నువ్వు ఒకటి నుంచి మాట్లాడే నువ్వు లేచి అబ్రహాంకు పరమదేవుడు ఆదేశం చూసి పనుల కొంచెం చూశాడు తన ఏళ్ళ యథార్థం కలిగి వాడు కల్పం బలపరచడానికి తన దృష్టి సంచారం చేస్తుంది తరహా కుటుంబం మీద పడింది కుటుంబంలో ఇద్దరున్నారు రెండు న్యాయం కాదు అని పరమదేవుడు ఉద్దేశించి తన సంకల్పాన్ని సాధారణంగా వాడుకునే ప్రత్యేకమైన సమస్య బయటకు వచ్చాయండి అన్నాడు కాదు బయటకు అన్నాడు దేవుని పిలిపైంది ఈ మనిషి ఇంకా ఎవరినే రక్ష పెట్ట పదకొండు అధ్యాయంలో ఎనిమిదో వచ్చి నుండి ఎబ్రిలకు పదకొండు ఎనిమిది అబ్రహాము పిలవబడినప్పుడు అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమురు బట్టి ఆ పిలుపునకు పిలుపునకు లోబడి తాను శ్వాసో తెలియదు చిత్రమే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు చిన్నటువంటి దినాల్లో నేను బయటకు వెళ్దాం అన్న సంతోషంగా బయలుదేతాడు ఎక్కడికైనా డాడీ ఎక్కడ తీసినప్పుడు తెలియదు డాడీ తోడు ఉంటాడు ప్రక్రియ ఉంటాడు హెల్మెట్ వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు ఆయన ఎక్కడున్నాడో ఎలా ప్రత్యక్షం ఇవ్వడో ఫలు తెలియదా నువ్వు లేచి నిర్దేశండి తండ్రి బలజా నుంచి బయలుదేరుతున్నాడు తన వరకు తను సిద్ధపడి ఆ తల్లి బహుత్తమరాదు శారెవరా మాట్లాడుకో దాదాపు అబ్రహాం విజయం వెనక శారా తల్లి ఉంది అబ్రహాంతో అబ్రాహాం పిలిపరిచింది శారా బయలుదేరి నువ్వు కూర్చుంటే ఎక్కడ కూర్చుంటా అక్కడ కూర్చుంటా నువ్వు ఎక్కడ నడిస్తా అక్కడ నడుస్తావు నేను నువ్వు విడిచినే వెళ్ళలే ఉండలే అని చెప్పారు బయలుదేరండి శారా సమస్యగా ఉండిపోయింది అప్పటికి ఆమెకు అరవై ఐదు వయసు ఈయనకి డెబ్బై వయసు బహు సుందరవతి సుందరవతి అబ్రహం సమశి నేను ఎక్కడికి వెళ్తాను నాకు తెలియశారా దేవుడు ఎక్కడికి ఏ జనం మధ్య తీసుకెళ్తాడో నా జనం ఎలాంటివారో తెలియదు నేను దేవుడి గురిస్తాడు వెళ్తాడు నేను కూడా వస్తాను నాకు ఒక మేల్ చేయి నాకేమేం చేయాలంటే నీ వెళ్ళిస్తారా నువ్వు వస్తే జనం ఎలాంటి జనమో నిన్ను బట్టి నన్ను చంపేసి నేను బ్రతికిస్తారేమో నాకు మేలు ఏం చేస్తావంటే ఈ అమ్మాయి నా చెల్లెని చెప్తాను నీవు కూడా నా అన్నని చెప్పు అద్ద నిన్ను గుర్తుపెట్టి చంపరేమో ఇది తన భావన సరేనంటే సరే ఇద్దరు బయలుదేరారు ఎరారుచ్చారు ఎరారులో ఉన్న రాజు రాజు దగ్గర శారా యొక్క అందరికొచ్చి ప్రశంస పడిపోయింది తీసుకుంటా నేషన్ అబ్రాహమ గెరారు రాజుగారి భార్య గృహంలో చేర్చబడి ఆ రాత్రి పరమదేవుడు క్యాకేశాడు రై జాగ్రత్త ఆమె ఒక భార్య సమీపించొద్దు లేదు నిన్ను తెగుతా డెసిమిటేషన్ చెప్పేశాడు తెగుతా తెల్లారికి అబ్రహ్మలు పిలిచాడు ఏమయ్యా నాకు చెల్లెని చెప్పారు కదా నా భార్యని చెప్తే నీ జోలికి వచ్చేవాడు కాదు కదా చెల్లే కాబట్టి నా అభ్యంతరం లేకుండా నేను తీసుకున్నాను లేదు ఆయన జోతికి పుచ్చుకున్నాడు పుచ్చుకొని గెలారు రోజు మళ్ళీ తిరిగి తన భార్యను తనకు అప్పగించేటట్టు పవిత్రంగా ఆయన గుర్తుకెళ్ళారు పరో శరా తల్లి యొక్క సౌందర్యం ప్రశంసించబడింది హారంలో చేర్చుకున్నాడు పరు పరువురాజు తనకు అలాగే ట్రీట్మెంట్ ఇచ్చే పలు దేవుడు కాబట్టి జంట నడ నడక నడవటంలో దంపతులు విశేషమైన సమాచారం అది మన నాగరికత వే విశ్వాసుల నాగరికత వే మన విశ్వాసులమ్మా మా ఏమైనా చేసినట్టే నీకు ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయిపోయిందంట హైదరాబాద్ నుండి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ అయిందంట ట్రాన్స్ఫర్ అయితే అమ్మా వెళ్తుందా వెళ్ళదు నువ్వు పోయి ముందు ఉద్యోగంలో జాయిన్ అయ్యి అన్ని వసతులు చూసి అనుకూలంగా నన్ను పిలుచుకెళ్ళి వస్తాను అనే టైప్ ఇది ఆ టైప్ అది కాదు వ్యత్యాసం ఉంది దాంట్లో తన మందు దేవుడు ఆ జంటు ద్వారా తన సంకల్పం నెరవేర్చుకునే విశేషమైన సంకల్పం కలవాలి తన కన్న కళ మనుషులు కావాలి దేవుడు తన క్రీస్తు భూమి మీద అవతరించాలా దానికి మనుషులు కావాలి దేవుడు మానవ జాతికి విమోచన కలిగించాలా సాధనాలుగా మనుషులు ఉపయోగించబడాలా ఎవరిని బలవంతంగా ఉపయోగించేవాడు దేవుడు కాదు ఆయన ఆయన పోయి ఉద్యోగంలో చేస్తాడు జరిగిన తర్వాత వసతులు చూస్తాడు ఇల్లు అద్దులు చూస్తాడు వసతి పరిస్థితులు చూస్తాడు అని చక్క పెడతాడు అప్పుడు ఇంటికి వచ్చేస్తాడు వెళ్దాం వెళ్తాడు వీట బాధితుంది నువ్వు కాడ నేను కూర్చుంటాను నువ్వు చెట్టు కింద ఉంటే చెట్టు ఉంటా రెండు మీద ఉంటా నీతో నేను చూపాలి అనే భావన కలిగిన ఒక మించి వింత నేను జంటు దొరికింది వారు ఎదురైన సమస్యను పరిష్కరించిన వాడు ఆయనే పరిష్కరించాడు కణాందేశం తీసుకొచ్చేశాడు అనేక విజయాలు అనుకునించాడు మన డీటెయిల్స్ కల పాటలేదు దానికి మెదట ఆ ని పిలిచినప్పుడు ఏం చెప్పాడు అంటే నీకు నేను సంతానం కలుగు చేస్తాను కృష్ణుభుని గర్భుల వాసన పుట్టిస్తాను అని వాగ్దానం చేసేవాళ్ళు ఆది పరిలో అధ్యాయంలో ఈ వాగ్దనం ఆది కాండపల్లిలో అధ్యాయంలో మొదటి మూడు వచ్చిన ఈ సమాచారం రేపటి చెందుతాం లేచి నేను నీకు చూపించే దేశం చూపి దేశం బయలుపెళ్లము గొప్ప జనముగా చేసి చేసి ఆశీర్వదించి ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయత గొప్ప చేయతను నీ ఆశీర్వాదం గా ను నీ ఆశీర్వదించు వరుణ ఆశీర్వదించదను ఆశీర్వదించదను నీకు చూపించు వరుణని శపించదను ఆ అక్కడ నెక్స్ట్ హోటల్ పీస్ వా భూమి యొక్క समस्त వస్తు యొక్క समस्त అంశములు నీ అందు ఆశీర్వదించబడాలని ఆకాంక్తారగా నీ అందు నీ సంతానమందు ఆశీర్వదించమంటాడు నీ అందు నీ సంతానమందు ఇన్ దై సీడ్ షాలవ్ ద బేషన్స్ ఆఫ్ ది యల్డ్ షల్ బి బ్లెస్డ్ ఇన్ దై సీడ్ నీ సంతానమందు అఖిష్ ప్రభు బయట వచ్చేసా గలతీ భాష పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చిన గలతీ మూడో అధ్యాయం పదహారు వచ్చినలోబ్రహాము చేయబడ్ బ్రహ్మ పిలిచిన రోజున నీ గర్భవాసంలో క్రీస్తుని పుట్టిస్తాను అని వద్దని పిలుచుకొచ్చేసాడు ఆ బ్రహ్మ తెలియదా తీసుకొచ్చేశాడు పదిహేను సంవత్సరాలు గడిచిపోయింది పిలిచిన తర్వాత సంతానం కలగల శారద తల్లి ఆగలేకపోతుంది ఆ గుడ్రల్ని తనాన్ని భరించలేని పరిస్థితిలో తొందరపడి స్త్రీ జాతి యొక్క మనస్తత్వానికి భిద్దమైన విధానంగా ఒక సమయం ఖాళీ పాటు స్త్రీ జాతి యొక్క మనస్తత్వ విరోధంగా అంటే తన పురుషుడు మరొక స్త్రీ వైపు చూడటానికి ఆమె ఇష్టపడదు సహజమైన సమాచారం కానీ ఇప్పుడు తనే స్వయంగా ఏం చేస్తుందంటే లేకుండా పోతున్న తగరుంది మా పర్సనల్గా స్వంత దాసి ఆమెతో పో గర్భం ధరించితే బిడ్డల కంటే నా నేను పెంచుకుంటా అనే భావంతో శారని ఒక తప్పుడు అడిగేసింది సమస్యతో కూడిన కార్యక్రమా శారమాట విన్నాడు హర్ హర్ తల్లికి గర్భం వచ్చింది గర్భవతి అయింది గర్భవతి అయిన వెంటనే యజమాన్రాలు తనకి పొరగందండి ల్ నేను నా భర్తకి అనేసి బిడ్డని కంటున్నాను తేలికైపోయింది అను చేశేషన్ తప్పు పశ్చాత్తపడి ఎవరు బాధపెట్టింది వెళ్ళిపోయే వరకు బాధపెట్టి మంచి పని అగర్తల్లిని వెడికి నెట్టేసే వరకు కార్యక్రమం కంటేసేస్తున్న కథ చివరికి ఇష్మాయిల్ జన్మించాడు దేవుని మనసులో ఉండే ఆలోచనలు సంతానానికి సంబంధించిన కార్యక్రమాలు దేవుడు బ్రాహ్మణి పిలిచినప్పుడు ఆ సంతానము క్రీస్తు ఆ బ్రాహ్మ సంతరంగా క్రీస్తు ఉపయోగించి ఉద్దేశించిన వాడై మరొక రూపంగా దాన్ని నెరవేర్చడానికి ఆలోచించిన వాడై కార్యక్రమం కొనసాగిస్తుంది శారీ హగర్ తల్లి ఇద్దరు ఇంట్లో కొనసాగుతుంది కానీ కాలం గడుస్తోంది ఇష్మా ఏళ్లకు పదమూడు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఖాళీ మర్చిపడిచండి తర్వాత ఎవడు ఏం చేశాడు అంటే సంతానం ఎవరు చూపి స్థాపించి స్థాపించడానికి వారికి వారికి స్థాపించడానికి ఏం చేసాడు అంటే ప్రత్యేకమైన స్వత్రాన్ని దానికి ముందు అబ్రహం వేదలు పడి వెళ్ళి బంగారుములు పశువులు కలిగిన వాడై అనేక మంది దాసదాసుల ఆస్తి కలిగిన వాడైన అబ్రహము సంతోషపడకుండా మాట్లాడిగా ఏమో ఏమీస్తేముందానం లేకుండా పోతున్నాయి ముందుగా ఒకే ముందు డాక్కిది సంతానం లేకుండా పోతున్నాడంటే చెప్పాడు దీ శారని నీ సంతానం అనబడిన చెప్పేసి సంతాన్ని చేశాడు మధ్య కానీ కావాలంటే బయటకు రా అన్నాడు ఆ బయటకు వచ్చాడు లెక్క అన్నాడు లెక్కయ్యా నీ సంతానం అవుతుంది అంత దొరుకుతాయి ఏ ఒక పెట్టుకున్న పట్టలేదు కొనసాగుతుంది అందులోకి నీ ముందుకు తెలిసి తెలియజేసినట్టుగా ఇష్మాలు జన్మ వలన పరిస్థితులు మెరుగయ్యాయి పరమదేవి దృష్టిలో ఇష్మాయులు వర్షుడు కా వాసుడు కాడనే నోటితో చెప్పకుండా ఏం చేశాడు అంటే ఇసాకు వలననేది నీ సంతానం పనుబడినని చెప్పేశాడు అది అబ్రహాంకు తెలియ తెలియజేయనట్టు మానవ జాతి తెలిసి తెలియజేసినట్టుగా ఏం చేశాడు ఒక నిబంధన అబ్రహాంతో చేశాడు అబ్రహంతో చేసిన నిబంధన ఏంటంటే సున్మతి నిబంధన సున్నత నిబంధన ఆది కాండం పదిహేడో అధ్యాయంలో ఎనిమిదవ వచ్చినండి పదవ వచ్చిన వరకు సంగతులు రాబడిన చదువుతాం ఆది నాకును నాకును నీకును నీకును నీ తర్వాత నీ సంతతికి సంతతికి మధ్య మీరు గై కొనవలసిన నిబంధనలు ఏదనగా నిబంధన ఏదనగా మీలో ప్రతి మనవాడును సున్నతి పొందవల సున్నతి పొందవలను మీరు మీ ఉపయోగ చర్వము పొందవలను అది నాకు నీకు మధ్యలో ఉన్న నిబంధనకు సూచనగా ఉండను ఎనిమిది జనముల వయసు ఎనిమిది దినముల వయసు గలవాడు అనగా అనగా నీయుంట పుట్టినవాడైన పుట్టినవాడైనడు సున్నతి పొంద ఎనిమిది రోజుల వాడు సున్నతి పొందాలి ఇస్మయ్యలు సున్నతి పొందినప్పుడు పదమూడు సంవత్సరాల వాడు ఉన్నీ సున్నతి పన్న ఇస్మయ్యలు సంతతి కాలేదు అని అర్థం నీలో ప్రతిభవాడు సున్నతి పొందాలి ఎనిమిది రోజుల వాడు సున్నతి పొందాలి యజమాని సున్నతం చేసినప్పుడు ఎన్ని ఎన్ని మూడు సంవత్సరాలు చదువుతాం దాంట్లోనే ప్రత్యేకించి ఇరవై ఏడవ వచ్చినప్పుడు చదువుతాం ఒకసారి ప్పుడు అతడు తొంభైలు నిస్మ సున్నప్పుడు చేపడినప్పుడు అతడు పదమూడు ఏళ్ళ వాడు పదమూడు ఏళ్ళ వాడు ఎనిమిది రోజులు సున్నత నిబంధన సంబంధమైంది పదమూడు ఏండ్లు నిబంధన సంబంధమైన కార్యక పరిస్థితి కాదు చేసే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి నేను ఇక బ్రహ్మసం వదిలిపెట్టేసి ముందుకు వస్తున్నా పదిహేనో అధ్యాయంలో దేవుడు శాశ్వతాన్ని బంధన చేశాడు పదిహేను అధ్యాయము పద వచ్చిందండి కింద జా అతడు వాటిని నడుముకు ఖండించి దేని కండములు దాని కండముగా ఉంచి దేని కండములు దాని కండములకు ఎదురుగా ఉంచాను పక్షులను అతను అతను ఖండింపలేదు గద్దలు ఆ కళభారం లేదా వాడినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసి రద్దుకు పోయినప్పుడు అబ్రహామును ఒక గాడ నిద్ర పెట్టాను భయంకరమైన కంటిక చీకటి అతనికి అమ్మగా అమ్మగా ఆయన నీ సంతతి వారు నివసించి ఆ దేశము వారికి దాసులుగా ఉంటారు నాలుగు వందల ఏళ్ళు శ్రమ పెట్టదు నాలుగు వందల ఏళ్లు వారు వీరిని శ్రమ పెడతారు వీరు వారికి దాసులు అవుతారు ఎవరికి దాసులు అవుతారు ఆ జన్మకు నేనే తీర్పు నేనే తీర్పు తెచ్చి తర్వాత వారు మిక్కి లాస్తితో బయలుదేరి వచ్చేతారు పరమంది ఇవుడు ఏం చేశాడు అంటే ప్రోగ్రాం చెప్పేసాడు నేను ప్రోగ్రామ్ ఉంది కానీ ఈ సంతతి కొనసాగించవలసిన విధానానికి గురించి సమాచారం సంబంధించిన ప్రోగ్రాం ఇది నేను సంతానం లేకుండా పోతున్నాను సంతాన లేకుండా పోతున్నాను అంటే సంతానం లేకుండా పోవడం కాదు రే బాబు నాకు ప్రోగ్రాం ఉంది నా ప్రోగ్రామ్లో నువ్వు కేవలం పచ్చి నేను మిమ్మల్ని వాడుకుంటున్నా కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే దేవుని ప్రోగ్రాంలో మనుషులను వాడుకుంటుంటాడు నా ప్రోగ్రామ్ ఏమంటే క్రీస్తు ద్వారా లోకాన్ని సమస్త లోక ఆశీర్వదించడం నా ప్రోగ్రామ్ అది క్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడు అక్కడి నుంచి వస్తాడు దాన్ని బయలుపరిచే దేవుని కార్యక్రమం పరమదేవుడు ఏం అంటే అబ్రహాంతో ఒక నిబంధన చేశాడు నిబంధన చేసినప్పుడు ఆ దిల్లలో నిబంధన చేసే విధానం చెప్పేసాడు జంతువుని ఖండించి ఖండానికి ఎదురుగా ఖండం పెట్టేసి మధ్యలో నడుస్తారు నిబంధనలు సేర్పరచడానికి అప్పుడు దేవుడు నిబంధన చేయడానికి ఆ జంతువు వాటి మధ్య నిబంధన నిందించాడు నేను ఈ కార్యక్రమం జరిగిస్తుంది అని చెప్పేసాను గ్రంథం యాభై నలభై చెప్పిన నలభై మూడో అధ్యాయం యశాగ్రంథం నలభై మూడో అధ్యాయంలో గ్రంథం ఇలాగ ఉంటుంది చదువుతాం యశాగ్రంథం నలభై మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయన నని గ్రహించినట్లు మీరు నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నా సేవకుడును నాకు సాక్షుడు సాక్షుడు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడును నేను నేనే యువవాడు నేను తప్ప వీరొక రక్షకుడు లేడు ప్రకటించిన వాడును నేనే రక్షించేవాడును నేనే దాన్ని గ్రహింప చేసిన వాడు నేనే ఏ అన్ని దేవతలు మీలో ఉండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు ఇదే యువవాకు ఈ దినం నేను ఆయనను నా చేతుల నుండి విడిపించగలవాడవడము లేడు నేను కార్యము చేయగా త్రిప్లవాడు త్రిప్లవాడు ఎవడు ఇస్రాయల్ పరిశుద్ధ దేవుడు యహోవ ఇలాగో సెల్వించుచున్నాడు పంపితు పారిపోయినట్లు చేసేదను వారికి అతిశయాస్పదముగా వాడంతో కలిదేసేదను యహోవాలకు నేనే మీకు పరిశుద్ధ దేవుడను వాస్తవానికి సమాచారం ఏమంటే పండవ కుమార్ దేవుడు పూరకాలం నుండి ఈ సంగతులు మనుషులను తెలియజేస్తూ వచ్చాడు ఆ గుంప్తులో ఆ సంతానాన్ని నాలుగు సంవత్సరాలు వాస్తవం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అవి సంవత్సరాలు దాసులుగా ని నాలుగో కరమాలు ఇక్కడి నుంచి బయటకు వస్తారు అన్నాడు అన్నట్టుగానే పల్లబుదేడు ఏం చేశాడంటే తన చిత్తం చొప్పున ఇస్రాయల్ను అయ్యుక్తులోనికి వెళ్ళేటట్టు ఏర్పాటు చేశాడు అయ్యుక్తు వాతావరణంలో ఒక విమోచకుని పుట్టించాడు మోచుకుని పుట్టించిన పరిస్థితి మోషన్ పుట్టించాడు ప్రత్యేకించి అది చాలా దుర్భరమైన పరిస్థితులు మనందరూ తెలుసు అయితే దాశ్యం ఎంతవరకు వచ్చేసిందంటే కనీసం సొంత బిల్డర్ని పెంచుకోవడానికి అవకాశం లేని పరిస్థితి మగ బిడ్డలు పడితే ఉండకూడదు ఉండకూడదు నైలదులో ఆడబిడ్డ పోతే బతికించవచ్చు దేవుడు ఐగుతులో మొదటి బిడ్డలు ఎక్కువగా పుట్టించేసాడు మంత్రసాల పిలిపించాడు పుట్టిన బిడ్డలు అప్పుడే చంపేశామని చెప్పి ఆజ్ఞాపించాడు జరగలేదు అమ్మా కానీ జరగలేదు ఇస్లో మధ్యలో మొదటి పదివేది అధికంగా విప్పించిపోతారు ఆ రోజుల్లో వచ్చిన్న బాలుడు పుట్టాడు తల్లి చాలా కష్టంతో మూడు నెలలు బిడ్డలు పెంచింది ఐదు పరో సైన్యము సైనికులు బోల్షియన్ ప్రాంతంలో తిరుగుతుంటారు బిడ్డలు స్వరమైన పడింది అనుకో పసిపిల్లి ఏడా ఆడకు నెండబెడతాం జరుసం పెడతానుకో వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు ఆడా మగ ఆడైతే కదిమూలు పెట్టేస్తారు మగ అయితే కత్తి తోరడు మొక్కలు చేసి వాళ్ళు రోజులు అవి ఈ భయంకరమ రోజులో కూరలు పెట్టాడు తల్లి మూడు నెలలు కొన్ని గట్టిగా పెంచిన తర్వాత ఇక బిల్లు పెంచడానికి అవకాశం లేని పరిస్థితుల్లో నైలు పడేయాల నైలు పడేయటానికి ఆమె ఉపాయం చేసింది ఒక జు తట్టు తట్టు వదిలింది తారు పోసింది నీళ్ళు నీళ్ళు దిగకుండా గొడ్డలేసింది బిడ్డ పెట్టింది కప్పేసింది ఆరు ఆరు సంవత్సరాల వయసున్న కుమార్తెను నైల్దగ్గర పెట్టేసింది ఈ బిడ్డకి ఏడు జరుగుతుందో చూడటానికి మిరియామ్మ ఆరు సంవత్సరాల వయసు కలిగినమ్మాయి మోసే మూడు నెలల బాలుడు మోసే మూడు నెలల బాలుడు నేను నైన్లో పడ నైన్లో పడేసాను అని చెప్పడానికి నైన్లో ఎలా పెట్టేసింది పడేలా అడబెట్టేసింది రీడ్స్ కొట్టుకొని పోకుండాట్లుగా తొంగులో అడబెట్టేసింది కొట్టుకొని పోకుండా పెట్టాక అది ఆగిపోవటానికి పరొక చక్రం తిప్పుతున్నాడు ఈ బిడ్డకి ఏం జరుగుతుందో చూడటానికి అక్క ఆరు వయో ఆరు సంవత్సరాల వయసు గిరిగిన అక్క మోసే నీళ్ళలో మూడు రోజు ఎనిమిది రోజులు సున్నం జరగాల కాబట్టి మూడు సంవత్సరానికి ఎనిమిది రోజులు సుందం జరిగిపోయింది దాని బిడ్డ ఆ పిల్లలు ఎవరు తెలుసుకోవడానికి వీళ్ళే పెద్ద సమస్య లేదు వాస్తవానికి కార్యక్రమం భయంకరంగా కొనసాగుతుంది ఎర్లీ మార్నింగ్ బిడ్డ నైన్ రోజు నైన్ రోజుల పడేశ్వర కూడా ఉన్నాడు పరో కుమార్తెకు జలకలాడే ఆలోచన కలిగేదిగా దాన్ని అట్టు వచ్చేసి అక్కడే పెట్టిందని తీసుకున్నా మన శైలిక తెలిసి తీసుకో తీస్తే బిళ్ళాడు ఇది యూజుల పిల్లాడు మన పిల్లడు కాదం చేపట్టి నేను చూసిన వెంటనే బెడ్డు మీద జాలి కలిగింది ఈ పాపకి రాజకుమార్తెకి అందరూ కూడా అక్కడ పరిగెత్తుకుంటుంది ఆ నెలలో బాగుంటుంది అమ్మ ఈ బిడ్డని పెంచడానికి నీకోరు నీకు పెంచడం కోసం ఎవరిన అని అడిగింది ఆ కోరిక పెంచాలంటే ఈ బిడ్డని సరే తీసుకురామని ఈ బిడ్డ ఈ మనిషి ఈ పిల్ల మనసులో ఏమేసిందంటే ఈ బిడ్డ నీకోసం అనే భావన మనసులో పెట్టేసింది నా కోసమే కథ తీసుకోమంటే తీసుకొచ్చింది తల్లికి తల్లిని తీసుకొచ్చింది తను సొంత బిడ్డకు పాలు జీతం తీసుకున్న తల్లి చరిత్రలో ఆయన ఒకతే ఇంటికి తీసుకెళ్ళిపోయింది నిరభ్యంతరం భయంకర భయం లేకుండా వేసి కుమార్తె కుమారుడు పెరుగుతున్నాడు ఇక్కడ వచ్చిన సిగ్ పొడి విరేళ్ళు పోవడం తప్ప ఇంకేం చెప్తాడు వీళ్ళైతే వీలైన పరిస్థితి కనిపించేసాడు కలిపరిస్తున్నాడు అంతలోకి అమ్మ తల్లి నూరి పోవాల్సి పోసంతా పోసేసింది ఇబ్బంది లేదు ఇప్పుడు మనసు కార్యక్రమం పాలు నడవలసిన తర్వాత నేర్పించేసింది ఆయన అమ్మ అదిగా నీ బెడ్డి నీకు మోష అంగీకరించబడ్డాడు లాంఛనాలతో శత్రు ఇంటిలో మోసే పంచిపడటం అనేది దేవుని కృపాసం జరిగించిన కార్యక్రమం శత్రు ఇంటిలో పెడు వీరిద్దరు ఆగర్భ శత్రువులు ఒకరి కరో ఇస్రాయల్కి అంతశత్రువు మహుషే ఇస్రాయ పరో పరోజాలకి అంత శత్రువు వాస్తవానికి ఇద్దరితో చేత పెరుగుతున్నాడు వయసు వచ్చింది రాజుగారి బిడ్డకి చేయాల్సిన విద్యా బుద్ధుడు మహుషే ఐగుర్తూ సకల విద్యలో అభ్యసించి మాట్లాడిన కార్యక్రమం ప్రవీణుడై ఉన్నాడు నలభై సంవత్సరాల వయసు తాను ఎవరో తను తెలుసు తాను ఎంతకి ఇక్కడ ఉంటున్నాడో ఆ సంక్రతానికి తెలిసిపోయింది కాబట్టి తన ప్రజలు చుట్టుపక్కల రాంసే ముందు రాజభవనాలు కడుతున్నారు బట్టి దొక్కుతూ కలుచుకుంటూ కొండ కింద పనిచేస్తూ ఇబ్బందులు భవిస్తూ బయకేనా పరిస్థితుల్లో కొనుక్కో పని చేస్తున్నారు అది సోహోదరు చూడాలని బుద్ధి పుట్టిందంటే ఒక ఐగుప్తేయుడు ఇస్రాయలునికి అన్యాయం చేయటం తన కళ్ళని చూసాడు మాట్లాడేందుకు కార్యమందు ప్రమీళ్ళు అయిన కొన్నాడు బలిష్ఠుడు నలభై ఏళ్ళ వయసు అన్నీ రంగాల్లో ఆరుదేరిన వాడు పట్టుకున్న బుద్ధు తప్పాడు పూజ చేశాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఎరగనట్టు సంగతి పక్కల బట్టికి మళ్ళా పోయాడు ఒక రోజున ఇస్రాయేల్ ఒకడు కూడా అన్యాయం చేసుకోవడం చూశాడు అరే మీ సహోదరులు ఏంటన్నా మీరు అన్యాయం ఒకటి కూడా అన్యాయం చేసుకోవడం న్యాయం అయితే మనం మాట్లాడు మా ఆమె తీర్పరిగా న్యాయాధిపతిగా చాలా పిలుచోడు ఇంపార్ ఎవడు మాకు మామని నియమించాడు నీ కోసమా నిన్న వాడు చంపినాడు నన్ను ప్రయత్నం చేస్తున్నావా అని సంగతి పుక్కిందని సమాచారం అర్థమైపోయింది వెల్లడైపోతుంది కాబట్టి పొరవ ముఖం చుట్టానికి పరి పరిస్థితులు కురగలేదు పొర ఇంట్లో ఉండటానికి ఆలుకోలేని పరిస్థితి కాబట్టి మనందరూ తెలిసినట్టుగా ఐగుంతు ధనాన్ని రాజభోగాల్ని సర్వసంపదల్ని ఫరు ఫరు కుమార్తెకు కుమారత్వాన్ని రేపు యువరా జీవితాన్ని సింహాసనాన్ని అధిష్టించిపోయే పరిస్థితిని దుద్దు అవసరం లేదు నాకు బయటికి వెళ్ళిపోయాడు తండ్రి గర్భంలో నువ్వు పుట్టిన అన్నట్టు పరమదేవుడే నివ్వేనా కావడు రా బాబు తన ప్రజలైన ఈశ్వర్లను నడిపి నడిపించే నాయకుడిగా పరమదేవుడు అతన్ని ఎన్నుకోవడానికి ఉద్దేశించి నలభై సంవత్సరాలు తనకున్న గౌరవాన్ని గంతంతా పోగొట్టే వరకు అది కారిపోయే వరకు అహం తగ్గిపోయే వరకు తిప్పేసి ఒట్టివాడిగా తయారు చేసి ఎంటీ ఎండి హింస అతన్ని ఒట్టివాడిగా చేసిన తర్వాత పిలిచాడు రా నేను బాగున్నాను మాట మాట్లాడు నీకెందుకు నేను నువ్వు పోతే మాట్లాడు నేను నడితే మాట్లాంటారు అని పిలిచేసేసి పిలిచేసాడు ఇస్లాకు నాయకుడిగా పంపించాడు ఇస్లాడు నడిపిస్తూ నడిపించుతూ అరెంట్లో తిరిగే దినాల్లో హర్మంధన్ దేవుడు ఏం చేశాడు అంటే మోషేకు మోసే ప్రవక్తగా నియమించి తన నిర్చున్న స్థలానికి వెనక తిప్పి ఎలాగొసారి చూడదు ఇస్లాయిల్ ఇలా కొట్టారు మనిషి ఇలా తిప్పేసి అతని మనోనేత్రంలో వెలిగించాడు మనోనేత్రం వెలిగించితే దేవుని సంకల్పంలో ఈ కార్యక్రమం ఏంటి అని చూపించాడు తన దృష్టి ఈ మనోనేతం ఇది బెలిగింపబడిన దృష్టి ఎక్కడ తగ్గిపోయింది అంటే సృష్టి ఆరంభం దగ్గరికి వెళ్ళిపోయింది సృష్టి ఆరంభం దగ్గరికి వెళ్ళిపోయిన మనోనత్వం దృష్టిని గంధస్థం చేయటం వాళ్ళు అది ఆది కాండం ఇంకేం లేదు కాబట్టి ఇప్పుడు ఆది కాండానికి పనిచేయం చెప్పాను అంతకంటే ఇంకేం చెప్పలేదు ఆది అంటే ఇది ఇది అది అరణ్యంలో మోష యొక్క మనోనేత్రులు వెలిగించి ఇష్ట్రా నడిపించే నరకల నుండి వెనక్కి తిప్పి చూడు కావాలంటే ఒకసారి అనకు తిరిగి నేను వెలిగించితే ఇదంతా నా సంకల్పం ఎక్కడ రాకపోయిందంటే భూమి సృష్టి ఆరంభం కాకపోయింది ఆది దేవుడు భూమి ఆకాశం సృజించాను మనోనేతలు వెలిగించాల్సిన మాత్రం మూసే తన గ్రంథంలో మొదటి స్టేట్మెంట్ అది చేయటం జరిగింది ఇది ఆది కాండం ఆదికారణం అంటే ఆరంభముల గ్రంథం అని అర్థం ఆరంభం దీనిలో నాలుగు ప్రకారం నాలుగు వందల ఆరంభాలు ఉండాలి ఆరంభాలు ఉండాలి నాలుగు ఆరంభాలు ఉంటాయి ఆఖరి ఆరంభం సమాధి పెట్టిలో శవాన్ని పెట్టడం అనేది ఆఖరి ఆరంభం అక్కడ జరిగింది దాంతో భుజించదు బుద్ధించబడుతుంది ఆరంభాలు నాలుగు వందల ఎనభై ఆరంభాలు మీరు ఎన్ని ఎన్ని రాశారు మీరు రాయాలి మీరు ఇంటికి నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి ఆది కాండంలోని ఆరంభాలు అవి అనే అంశం మీద నాకు అసైన్మెంట్ రాయాలి నాలు ప్రకారం నాలుగు వందల ఎనభై రావాలి రెండు వందల యాభై వస్తే మొదలుపెట్టా సార్ మేము చాలా కన్సేషన్ రెండు వందల యాభై ఆరంభాలు రాయాలి ఆఖరి ఆరంభం శవం పెట్టిలో పెట్టి పాజిపెట్టం అనే కార్యక్రమం ఉంటుంది అది గ్రంథంలో ఉంటుంది ఆఖరి అధ్యాయంలో సమాచారం దాంతో మీకు ఇప్పుడు కనిపించాలి ఏది ఆరంభించాడు ఆది అందు కా నుంచి దేవుడు భూమి ఆకాశమును సృజించిన కాడ నుండి శవం పెట్టిన శవాన్ని పెట్టిలో పెట్టేసి ఉంచాడు అనే కాడికి అన్ని ఆది కాళ్ళు ఉండే కార్యక్రమాలే దీన్ని ఆరంభముల గ్రంథం అంటారు ఈ ఆరంభముల గ్రంథంలో దేవుడి అనాథ సంకల్పం బయలుపరచబడుతుంటది కృష్ణ యొక్క శిలో మరణము దీంట్లో గుప్తం చేయబడింది ఆది కాండంలో కృష్ణ యొక్క శిలో మరణం కూడా ఉంది కాబట్టి దేవుడి అనాథ సంకల్పము మోసే మధ్యలోకి నిలబెట్టేసి మనోనేత్రం వెలిగించి చూపించుకుంటూ వెళ్ళాడు ఇక్కడి నుంచి చూస్తూ వెళ్ళిపో ఎంత దూరం దృష్టి వెలిగించబడిక దృష్టి ఆది అందరూ దేవుడి భూమి ఆకాశం చూపించడం కాడపడి ఇది పరిస్థితి ఇప్పుడు మనం ఆయుధికండం చదువుతాం మిచ్చు బ్రేక్ కావాలన్నా బ్రేక్ తీసుకుని మనం కూర్చుకుని ఆదికాండం ప్రారంభించాం